నాహం కర్త హరిహి కర్త ఎనిమిదవ అధ్యాయం శ్రీనివాసుడు నిర్దయుడ ఎంత నిర్దయుడిగా నీ దర్శనం కోరి వస్తున్న నా కుటుంబాన్ని ఇలా అర్ధరాత్రి వేళ ఈ కొండల మధ్య బ్యాట్ రూడ్ లో నిర్దాక్షిణ్యంగా వదిలేస్తావారు షీ నా జీవిత కాలంలో మళ్లీ అన్నాడు దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను చాలు ఈ అనుభవం చాలు అని తిరుమల వెంకటేశ్వరుని కసిదీరా తిట్టుకుంటున్న ఆ పెద్ద మనిషి ఒక అరగంట తర్వాత ఎదురైన అనుభవంతో చెలించి పొలిడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు గోవిందనామస్మరణ ఒక్కటే తన జీవితానికి పరమావధి అంటూ పదే పదే లెంపలు వేసుకున్నాడు నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నంత కాలం శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని సేవల విషయాలలో యాత్రికులకు సదుపాయాల విషయంలో సేవల మెరుగుదల విషయంలోను ఇంకా ఏమైనా చేయగలమా అని తాపత్రయపడుతూ ఉండేవాళ్ళు ఆ కారణంగానే వీలైనన్ని ఎక్కువ సుప్రభాతం నుంచి రాత్రి ఏకంచేదాకా అన్ని సేవలకు హాజరవ్వాలని ప్రయత్నం చేస్తుండేవాళ్ళు ముఖ్యంగా శుక్రవారం అభిషేకానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను హాజరవుతుండేవాడిని అయితే ఈ సేవలో పాల్గొనే భక్తులతో తెల్లవారుజావన నాలుగున్నర గంటలకే ఊరేగింపుగా ఆరంభం అవుతుంది అందుకని ప్రతి గురువారం మధ్యాహ్నమే తిరుపతిలో బయలుదేరి దారిలో ఆకస్మిక తనిఖీలు చేసుకుంటూ నాలుగు గంటల పల్లా కొండకు చేరుకోవడం అక్కడ మళ్లీ అధికారులతో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించడం చేసేవాడిని అలా చివరికి ఆలయం చేరుకుని రాత్రి తొమ్మిదిన్నర గంటల దాకా ఉండి పూలంగి సేవ దర్శనం చేసుకున్నాక గెస్ట్ హౌస్ చేరుకోవడం తెల్లవారుజామున నాలుగున్నరకి అభిషేక సేవకు వెళ్ళడం రివాజ్ అయిపోయింది పంతొమ్మిది వందల ఎనభైలో ఒక గురువారం నాడు మాత్రం నా కార్యక్రమం అంతా తారుమారైపోయింది తిరుపతిలోనే ఆఫీస్ పని ఒత్తిడి కారణంగా రాత్రి ఎనిమిది గంటలైనా నేను తిరుమలకు బయలుదేరడం కుదరలేదు ఇంటి దగ్గరే భోజనం చేసి తొమ్మిదిన్నరకల్లా బయలుదేరాలనుకున్నాను ఆ టైం కూడా అయింది అయినా ఇంకా ఇంటి దగ్గర క్యాంప్ ఆఫీస్లోనే కూర్చుని ఏవో ఫోన్ కాల్స్ వస్తే మాట్లాడుతూ ఉండిపోయాను నా పర్సనల్ అసిస్టెంట్ డ్రైవర్ నా కోసం నిరీక్షిస్తుంది పది దాటింది నా భార్య గోపిక వచ్చి ఇంకా బయలుదేరలేదేంటి అని అడిగింది సాధారణంగా ప్రతి శుక్రవారం అభిషేకాన్ని నాతో పాటు వచ్చే అలవాటు అనుకుంది ఆ రోజు మాత్రం ఇంట్లో అతిథులు ఉండిపోయారని రానాను కానీ నేను ఎలాగూ లేట్ అయిపోవడం గమనించాక పోనీ రాత్రి ఎక్కడే ఉండిపోయి తెల్లవారుసాము మూడున్నరకు బయలుదేరండి నేను రావడానికి ప్రయత్నిస్తాను అంటూ ఒక సూచన కూడా ఇచ్చేసింది నాకు నచ్చలేదు రాత్రికి ఇక్కడ పడుకునే ప్రశ్నే నేను ఈ క్షణమే బయలుదేరుతున్నాను అనేసాను అన్నాను కానీ మళ్ళీ ఎందుకో బద్దకించాను ఒక ఇరవై ముప్పై నిమిషాలు ఏవో ఫైళ్లు కాగితాలు చూస్తున్నాను ఈ లోపల లోతికి మళ్లీ రెండు మూడు సార్లు వచ్చి నా వ్యవహారం చూసి పది మూడు విచ్చుకుంటూ వెళ్ళిపోయాను అలా పదిన్నర అయిందేమో ఒకసారిగా చూస్తున్న ఫైళ్ళను అర్ధాంతరంగా మూసేశాను శివాలను కుర్చీలోంచి లేచిపోయాను ఎవరో వెంటబడి తరుముతున్నారా అన్నంత వేగంగా వెళ్లి కారులో కూర్చున్నాను డ్రైవర్ ని పోనీవయ్యా మరో పది నిమిషాల్లో ఘాట్ రోడ్డు ఆరంభంలోని అలిపిరి టోల్ గేట్ చేరుకుంది భద్రతా కారణాల వల్ల అప్పట్లో పది గంటలకు టోల్ గేట్ మూసేసేవాడు నా కోసం టోల్ గేట్ తెరిచారు ఆ రోజు తిరుమలకి ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉందన్నారు టోల్ గేట్ సిబ్బంది ప్రతి ఎక్కువ ఉందంటే దర్శనానికి నిరీక్షణ కనీసం ఏడు ఎనిమిది గంటలు పట్టే పరిస్థితి అన్నమాట అర్ధరాత్రి ఘాట్ రోడ్డులో కారు ప్రయాణం చల్లటి గాలికి మామూలుగా అయితే ఒక కూకు కానీ ఆ రోజు నిద్ర రావడం లేదు కార్యక్రమం ఇలా లేట్ అయిపోయింది ఏమిటి అన్న చిరాకుకి తోడు త్వరగా తిరుమలకి చేరుకోవాలన్న ఆదుర్ద వెంటాడుతుంది నిజానికి తెల్లవారుజామున నాలుగు గంటల లోపల ఎప్పుడు చేరినా ఒకటే అయినా ఏదో తెలియని ఆదుర్ద త్వరగా వెళ్లాలనిపించేలా చేస్తుంది కొంచెం త్వరగా వెళ్దాం పదా అంటూ డ్రైవర్ ని హెచ్చరించాను అసలు ఘాట్ రోడ్ లో ఎంత అలవాటున్న డ్రైవర్ అయినా అందులోనూ రాత్రిపూట వేగంగా వెళ్లడానికి సాహసించరు అలాగే డ్రైవర్ ఏదో అవస్థ ఆ ఘాటు రోడ్ అన్ని మలుపులు తిరిగేశాం ఇంకొక కిలోమీటర్ ప్రయాణిస్తే తిరుమల చేరుకుంటాం అనగా చివరి మలుపు దగ్గర ఆ కారు చీకట్లో ఒక పెద్దాయన నిలబడి మా కారు ఆపమంటూ ఆతృతుగా చేతులు ఊపుతున్నాడు కారు హెడ్ లైట్స్ విలుగులో గమనించాను ఆయన వెనకాల ఒక అంబాసిడర్ కారు ఆగి ఉంది మా డ్రైవర్ ని కారు ఇంత అర్ధరాత్రిలో అక్కడెందుకున్నాడు నేను ఈ ప్రశ్నలు అడిగే లోపలే ఆయన కారు దగ్గరికి వచ్చి సార్ నీలాగనే యాత్రకునే వచ్చాం మా కారు చెడిపోయింది మేము అర్జెంటుగా కొండపైకి వెళ్ళాలి కొంచెం లిఫ్ట్ ఇవ్వరా ప్లీజ్ ప్లీజ్ అంటూ ఆందోళన నిండిన సరంతో ఇంగ్లీష్ లో అడుగుతున్నాడు నా ప్రశ్నలన్నీ వాయిదా వేసుకుని మీరు ఎంతమంది ఉన్నారు అని అడిగాను ఆయన ఆయన భార్య కూతురు అల్లుడు డ్రైవర్ మొత్తం ఐదు మంది మా కార్లో నేను నా పిఏ డ్రైవర్ ఇంతమంది ఎలా పడతాం నా కారులో అన్న ఆలోచన కూడా నాకు రాలేదు అనాలోచితంగా వాళ్ళందరినీ లగేజ్ సహా మా కార్లోకి ఎక్కించుకున్నాను అప్పుడు గమనించా ఆయన కూతురు అల్లుడు మధు పర్కాల్లో ఉన్నారు అంటే అప్పుడే పెళ్లి చేసుకు వస్తున్నారన్నమాట విచిత్రం వాళ్ళ కారు ఎక్కగానే నాలో అంతకు ముందున్న చిరాకు ఆదుర్ద మటుమాయమైపోయారు తిరుమలకు చేరే లోపల ఆయన బెంగ ఆందోళన మిళితమైన కంఠంతో తన కథంతా చెప్పేశాడు దాని సారాంశం ఆయన మాట్లాడారు మైసూరులో హోటల్ వ్యాపారం మాది తిరుమల వెంకటేశ్వరుడు తప్ప నాకు మరో దైవం తెలియదు అందుకే మా అమ్మాయి పెళ్లి కొండమీద చేయాలనుకున్నాను కానీ మా వియ్యంపుడి పట్టుదల కారణంగా మైసూరులో చేసేది అయితే వివాహమైన వెంటనే పసుపు బట్టల్లో అమ్మాయిని అబ్బాయిని తీసుకుని శ్రీనివాసు దర్శనం చేయిస్తానన్నాను దానికి ఆయన ఒప్పుకున్నాం అలాగే ఈ ఉదయం పది గంటలకు మైసూరులో పెళ్లి జరిగింది వెంటనే బెంగళూరు తిరుమల వచ్చి రాత్రి ఏడు గంటల స్పెషల్ దర్శనం చేసుకుని వెంటనే బయలుదేరితే రేపు ఉదయానికల్లా మైసూరు చేరుకోవచ్చు అనుకున్నాం పెళ్లికి వచ్చిన బంధువులంతా అక్కడే ఉన్నారు పెళ్లి సంబరాలు ఇంకా కూడా ఉండిపోయాయి కానీ మా దురదృష్టం కొద్ది దారంతా రైల్వే గేట్లు ట్రాఫిక్ స్తంభించటాలు వగేరా కారణాల వల్ల మేము అలిపిరి చేరేసరికే పది గంటలైనాం టోల్ గేట్ మూసేశారు అక్కడ సిబ్బందిని బ్రతిమాలి మా గదంతా చెప్పి పన్నెండు గంటల లోపు దర్శనం చేసుకుని తెల్లవారేసరికి మైసూరు చేరాలయ్యా అని అర్థిస్తే వదిలేరు ఇప్పుడు మీరు కూడా వాళ్ళని అలాగే బ్రతిమాలి ఉంటారు కదా ఇలా చెప్తూ ఆయన ఆగిపోయాడు నేను అంతే అంతే అంటూ మాట మార్చేశాను నేను ఎవరో చెప్పలేదు ఆ తర్వాత కథ నాకు అర్థమైపోయింది ఘాట్ రోడ్డులో వాళ్ళ కారు చెడిపోయాను ఇప్పుడు ఆయన సమస్య అంతా ఆలయంలో దర్శనం మూసేసే పన్నెండు గంటల లోపల అమ్మాయి చేత అల్లుడి చేత దర్శనం చేయించాలి కారు చెడిపోయి తన ప్రయాణం అంతా అస్తవ్యస్తంగా జరగడంతో ఆయన సహనం కోల్పోయాడు కారు ఆగిపోయిన మరుక్షణం ఆయన ఏం చేయాలో తెలియకుండా పోయింది క్రింద టోల్ గేట్ మూసేశారు మళ్లీ తెల్లవారుజాము నాలుగు గంటలకు కానీ దాని పెరగదు అప్పటిదాకా ఈ చికెట్లో ఏం చేయాలి పోనీ నడిచి అంటే పన్నెండు గంటల లోపల ఆలయం చేరుకోవటం సాధ్యపడదు ఎలా ఈ బెంగతో ఆయన దిగులు పడిపోయాడు స్వామి నిన్నే నమ్ముకున్నానే అనుక్షణం నిన్నే ఆరాధిస్తానే నీ ఆశీస్సుల కోసం కొత్త దంపతులని పెళ్లిపేటల మీద నుంచి నానా అవస్థపడి నేరుగా ఇక్కడ తీసుకొచ్చానే అయినా నాకింత అన్యాయం చేస్తావా పసుపు బట్టల్లో దర్శించాలని వచ్చిన ఈ పిల్లలకి దర్శనం లేదు నేను సకాలంలో పెళ్లి మంటపానికి తిరిగి వెళ్ళి ఆశ లేదు నా భక్తే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుందన్న నా నమ్మకానికి నా కొత్త అల్లుడు ముందు విలువలేదు ఈ రాత్రంతా చలిలో ఈ ఘాటు వ్యలో జాగరణ చేయడం తప్ప మార్గం లేదు చీ ఏం దేవుడువయ్యా నువ్వు నేను నమ్ముకున్న భక్తుల్ని ఎంత దీనావస్థ గురి చేస్తావా ఇంత నిర్దయగా ఈ అడవిలో వదిలేస్తావా ఎంత గుడ్డిగా నిన్ను నమ్ముకుని వచ్చాను ఇంకా జన్మలో నీకు రాను నేను చూడాలని కోరుకోను అనుకుంటూ మనసులో శ్రీనివాసుని తిట్టుకుంటూ అల్లుడు ముందర అవమాన భారం తోడవడంతో కలిగిన దిగులతో ఖిన్నుడై ఉండిపోయిన స్థితిలో మా కారు ఆయనే కనపడింది నేను కారులో ఎక్కించుకోగానే ఆయన ప్రాణం లేచి వచ్చినట్లయింది అప్పుడు ఆయన అన్న మొదటి వాక్యం సార్ మీరెవరో దేవుడు పంపించినట్లుగా వచ్చారండి ఇలా ఆయన మాట్లాడుతుండగానే మా కారు తిరుమలలోని గెస్ట్ హౌస్ కి చేరిపోయింది అప్పటికి పదకొండున్నారాయణ ఆయన నాకు థ్యాంక్స్ చెప్పేసి ఆదరా భద్రా దర్శనం కోసం భార్యని పిల్లల్ని పరుగులు వేయించాలని ఎల్లా కూడా నేను కంగారు పడకండి కొంచెం మొహం కడుక్కు రండి కారులో వెళ్దాం అన్నాను మరో పదిహేను నిమిషాల తర్వాత వాళ్ళని నాతో పాటు తీసుకెళ్లి ఆలయంలో వెళ్ళాను ఆలయ సిబ్బందికి పురమాయించి నా పని మీద వెళ్లిపోయాను దర్శనాలు ముగిసే వేళకి కొద్ది నిమిషాల ముందుగా వాళ్ళకి ప్రత్యేక దర్శనం హారతి ప్రసాదం తనమి తీరా లభించాయి టీటీడీ అతిథులుగా ఆ రాత్రికి వాళ్ళ బస భోజనం కూడా ఏర్పాటాయి రాత్రి రాత్రి టిటిడి సిబ్బంది వాళ్ళ కారును కూడా ప్రిపేర్ చేసిస్తాను ఆ రాత్రి వాళ్ళని నేను మళ్లీ కలుసుకోవడం వీలు అయితే అప్పటికి ఆయన నా గురించి విచారించి తెలుసుకున్నాడు మర్నాడు ఉదయం శుక్రవారం అభిషేక సేవ పూర్తయ్యాక నేను వాళ్ళ గురించి వాకప్ చేస్తే తెల్లవారు స్వామి నాలుగు గంటలకు వెళ్లిపోయారని తెలిసింది రెండు రోజుల తర్వాత ఆయన నాకు లెటర్ రాశాడు నా కారు ఘాట్ రోడ్లో ఆగకుండా తిరుమలకి పదకొండు గంటలకే చేరి ఉన్నప్పటికీ ఆ రోజు ఉన్న యాత్రికుల రద్దీలో ఆ రాత్రి మాకు దర్శనం జరిగి ఉండేది కాదు అందుకే మా ఇలవేల్పుడైన శ్రీవెంకటేశ్వరుడు మాకు కారు చెడిపోయే పరిస్థితి కల్పించి మిమ్మల్ని రేపించాడు మీ ద్వారా ఈ భక్తుడి కోరిక ఘనంగా నెరవేర్చాడు అంత గొప్ప దర్శనం మా గతంలో ఎన్నడూ జరగలేదు ఆయన లీల అర్థం చేసుకోలేక ఆ రాత్రి క్షణాల పాటు విచక్షణ కోల్పోయి ఆయన్ని ఎంత ద్వేషించానో ఎన్ని దుర్భాషలాడానో జరిగిన దానికి కూతులు పోతున్నాను అను స్వామిని క్షమార్పణలు వేడుకుంటూనే